అందరికీ ప్రైజ్ లాడ్ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కై ప్రారాధనలో జాయిన్ అయిన మన ప్రభు మీ అందరికీ మన ప్రభుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము మనం ప్రార్థించంగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న శాంతమ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు అన్న పాట పాడతారు ప్రైజ్ లాడ్ శాంతం సిస్టర్ సిస్టర్ స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా ఈసయాన్ని బంగారు పాదాలకు వందనాలు ప్రభా స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి ఇంతవరకు ప్రభాన్ని సజీవమైన రకాల కింద మూల భద్రపరిచిన ఆయన ఇదిగో ప్రభాని వాక్యం ధ్యానించుకోవటానికి నా ప్రభా మీరు కృపను బట్టి ధన్యతలను బట్టి నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నా తండ్రి పరిశుద్ధుడా ఏసై అను దినము నాయన మేము ఇలాగా తండ్రి కూడుకుని తండ్రి నిన్ను జ్ఞాప నీ వాక్యం మేము ధ్యానించుకోవటం తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు ప్రభా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఈ ఆరాధనలో ప్రభ మీరు ఆది మొదలుకొని అంత వరకు తోడే ఉండండి ప్రభావ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి సో ప్రభా మాలో ఏది తండ్రి నీకు అసహ్యమైన కార్యాలు మాలో ఏదిన్నా తీసివేయండి ప్రభావ ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మీరు పరిశుద్ధపరచండి తండ్రి వినగల చెవులను గ్రహించగల హృదయము దయచేయండి ప్రభావ ప్రార్థన మీటింగ్ల ప్రభావ ఈ ఆరాధనలో అందరూ పాల్గొనేటట్టుగా ప్రభావ అందరు జాయిన్ అయ్యేటట్టుగా నీ కృపను దయచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే వంధనాలు చెల్లిస్తున్నాను ఆయన కృపగల తండ్రి నీకే వందనాలు ప్రభా మీరు మా ఎడలో ఉన్న ప్రభా వాచ్యత కొరకాయ నీకు కోట్లాది బంధనాలు సూతుల స్తోత్రాల ఈ మీటింగ్ అంతట్లా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుదై చేపమని తండ్రి మీరే వాక్యం ద్వారా మాట్లాడమని మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసయ్య నీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ఏసయ్య పరిశుద్ధని తండ్రి ఆమె praised lord na <laughs> yesu namadagina vadu ayana neene vembadinchedan na yesu namadagina vadu ayana neene vembadinchedan ayana nanu vidavadu ayana edabayedu యన నన్ను విడువడు ఆయన ఎడ్డబాయడు నాయసు నమ్మదగినవాడు ఆయన నీ వెంబడించెదన్ నాయసు నమ్మదగినవాడు ఆయన నీ వెంబడించెదన్ ఎండిన భూమినైనా ఎండిన ఎముకలైనా వడబారిన గడ్డినైనా మోడైన బ్రతుకునైనా ఎండిన భూమినైనా ఎండిన ఎముకలైనా వడ గడ్డినైనా మోడైన బ్రతుకునైనా ఆయని నీటిని ఉకజేయును యనిను తన జీవమిచ్చును లేత ముక్కవల్లి చేయువాడు బ్రతుకును చిగురింప చేయువాడు ఆయని నీటిని ఉక చేయును ఆయనిను తన జీవమిచ్చును లేత ముక్కవలి చేయువాడు బ్రతుకును చిగురింప చేయువాడు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ నాయసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ మనుషులు నాపై లేచిన వారి ఆగ్రహము రగులుకొనినా జలములు ముంచవచ్చినా ప్రవాహము ఘోషించినా మనుషులు నాపైలేచినా వారి ఆగ్రహము రగులుకొనినా జలములు ముంచవచ్చినా ప్రవాహము ఘోషించినా ఏసే నాకు తోడయుండును ఆయన నన్ను అప్పగింపడు ఆయనే సృష్టిని చేసినవాడు ఆయన నామే సహాయము సే నాకు తోడయుండును ఆయన నన్ను అప్పగింపడు ఆయని సృష్టిని చేసినవాడు ఆయన నామే సహాయము నా నమ్మ దగినవాడు ఆయన నేనే వెంబడించదన్ నాయసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించదన్ నదులలో బడి వెళ్ళినా అగ్నిలోనే నడిచినా క్రూర మృగముల మాధ్యనున్నా సర్పము శోధించినా నదులలో బడి వెళ్ళినా అగ్నిలోనే నడిచినా క్రూర మృగముల మాధ్యనున్నా సర్పము శోధించిన ఆయని నాతో నడచువాడు జాలలు నన్ను కాల్చాలవు ఆయని నాకు బలమిచ్చును పోరాడే శక్తిని చును ఆయని నాతో నడచువాడు జ్వాలలు నన్ను కాల్చాలవు ఆయని నాకు బలమిచ్చును పోరాడే నిచ్చును నా యేసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ నాయసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ నా హృదయము గాయపడినా నా ప్రాణము కృంగిపోయినా నాకు నెమ్మది లేకపోయినా ఓటమి ఎదురైనా నా హృదయము గాయపడినా నా ప్రాణము కృంగిపోయినా నాకు నెమ్మది లేకపోయినా ఓటమి ఎదురైనా ఆయనే గాయము కట్టువాడు ఆయని నన్ను లేవనెత్తును యని నెమ్మదినిచ్చువాడు ఆయని నాకు విజయమిచ్చును ఆయని గాయము కట్టువాడు ఆయని నన్ను లేవనుతును ఆయని నెమ్మదినిచ్చువాడు ఆయని నాకు విజయమిచ్చును నాయసు నమ్మదగినవాడు ఆయన నే వెంబడించెదన్ నా నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించదన్ శ్రమలెన్నో అడ్డు వచ్చినా నిందలెన్నో వెంబడించినా అవమానము వెక్కిరించినా మరణము ఎదురొచ్చినా శ్రమలెన్నో అడ్డు నిందలెన్ను వెంబడించినా అవమానము వెక్కిరించినా మరణము ఎదురొచ్చిన ఆయన నేనే వెంబడింతును ఆయన కొరకే జీవింతును ఆయన నేనే స్థుతి ఇంతును ఆయన నేనే మహిమపరుతును ఆయన కోరకే జీవింతును ఆయనకే స్థుతి చెల్లింతును ఆయనకే మహిమపరుతును నాయేసు నమ్మదగినవాడు ఆయన నీ వెంబడించెదన్ నాయసు నమ్మదగినవాడు ఆయన నీ వెంబడించెదన్ ఆయన నన్ను విడువడు యన ఎడబాయడు ఆయన నన్ను విడువడు ఆయన ఎడబాయడు నాయసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించెదన్ నాయసు నమ్మదగినవాడు ఆయన నేనే వెంబడించేదన్ అర్లియా థ్యాంక్ యూ సిస్టర్ అందరికీ ప్రైజ్ లాట్ ఈ పాట ఇప్పుడు పాడిన పాట దేవన కృపను బట్టి నేను రాసిన పాట అందరికీ నిన్నే ప్రేమితును నిన్నే కీర్తింతును నిన్నే సేవింతును నిన్నే ఆరాలితూను నిన్నే ప్రేమింతును నిన్నే కీర్తిను నిన్నే సేవింతును నిన్నే ఆరాధితును ఆ రాధనా ఆ రాధనా ఆ రాధనా ఆ నిన్నే ప్రేమితును నిన్నె కీర్తిను నిన్న యరందు నిన్న సేవిందు నిన్న ప్రేమ స్వరూపుడవు ప్రేమించు వాడవు ఆదరణ కర్తవూ అల్పవు మేఘవు ప్రేమ స్వరూపుడవు ప్రేమించు వాడవు ఆదరణ కర్తవు అల్పవు మేఘవు నేనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమే చెనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమీచితివీ ఆ రాధనా ఆ రాధనా ఆ రాధనా ఆ రాధనా నిన్నె ప్రేమితును నిన్నె నిన్న ఆరాధితు రాజుల రాజు రానున్నర రాజు ప్రభువుల ప్రభుడవ దేవాదిేవుడవో రాజుల రాజు రానున్నర రాజు ప్రభుల్ల ప్రభుడవ దేవాదిదేవడవ సర్వాదికారితుడవ సర్వాదికారిో నతుడవనా aaradhana aaradhana aaradhana ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthunu ninne sevinthunu ninne aaradhinthunu అలా ప్రేజలాడు సిస్టర్ ప్రైజ్లాడక్క అన్నా ప్రైజ్లాడన్నా ఇసన్న పరిహారీ ప్రియ ఇ పరిహారీ నా జీవిత కాల మెలా ప్రభువే నా పరిహారీ నా జీవిత కాల ప్రియ ప్రభువే నరిహారీ నరిహారీ ప్రియ ఇ పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా బియ్య ప్రభువైన పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నరిహారి ఇరిహారి ప్రియ నరిహారీ నీవిత కాలమలా ప్రియ ప్రభుత కాలమలా ప్రియ ప్రభు నా నన్ను శత్రువు ఎదిరించిన నన్ను శతాను వింబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువైన పరిహారి పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువైన పరిహారి పరిహారీ ప్రియ ఇ పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే న పరిహారీ మణిమాన్యాలు లేకున్న పలు వేదనలో వేధించిన మణి మాన్యాలు లేకున్నా పలు వేదనలో వేధించిన నరులల్లరూ ననవిడిచిన ప్రియ ప్రభువే నా పరిహారీ నరులల్లరూ ననవిడిచిన ప్రియ ప్రభువే నీసే నరిహారీ ప్రియ సే నరి జీవిత కాలమ ప్రియ ప్రభు నరిహారి నా జీవిత కాలమ ప్రియ ప్రభువే నరిహారి హువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువై నా పరిహారి నన్ను శోధ కడు ప్రియ ప్రభువే నరియారి ఎరియారి ప్రియ ఐసే నరియరీ నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నరిహారి నా జీవిత కలమలా ప్రయ్య దేవా న పరిహారీ దేవాణి వేణాదారం ప్రేమకు సాటెవ్వరు దేవాణి వేణాదారం ప్రేమకు సాటెవ్వరు జీవిత కాలమ నిన్ను పాడిస్తూ తెంచదను నా జీవిత కాలమ నిన్ను పాడిస్తూ తెంచదను ఎసే పరిహారి ప్రియసే న పరిహారి నా జీవిత కాలమేలా ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలం ఎలా ప్రియ ప్రభువైన పరిహారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న వాకింగ్ లో నడిపిస్తారు అన్న ఓకే ప్రార్థిస్తాం పరుషుధుడు వండ్రి మహోన్నతుడుగు మా దేవ మీ కృతజ్ఞతలనైనా మీ యొక్క సహాయం చెత్త మనం నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభ నేను మీ మనస్థితించి కనపరచలేకని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ సాయంత్రం సేన ప్రభావ మీ యొక్క స్వరబిల నాశపడుతుండగా మాషగలిగిన హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని స్థిరపరచండి మీరు అక్కడ సమీపంలో ఉండగా మేము త్వరగా త్వరగా మా పనులు ముగించుకోవాలా ప్రభావ అనేకలు సిరపరచాలా ప్రభావ అటువంటి కాలంలో మేము ఉంటుండగా నేను మీ యొక్క కృపా వెంబడి కృపా మాకు అనుగ్రహించండి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుతున్న వారందరినీ ఆశ్రయించండి వారిని స్వస్థపరచండి అద్భుతాలు చేకూర్చండి వారి జీవితంలో అన్నిటి త్వరగా రప్పించమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అంది నిరీక్షణం మాకు ప్రభావ భయానికి వ్యతిరేకం విశ్వాసం కాబట్టి మా విశ్వాసాన్ని అంచలించాలి ఎదిగింపజేయమని ప్రార్థిస్తున్నాం దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా ముందు పోవాలని నడిపించమని యేసు క్రీస్తు పరిషుధ నామంన తండ్రి మా మీ ఈరోజు ఇరవై తొమ్మిదవ డిసెంబర్ రెండు సంవత్సరం బైబిలోనియన్ గ్రీగారెడ్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని యొక్క గోడ గడియారం కానీ క్యాలెండర్ కానీ సూచిస్తూ ఉంది కాబట్టి బబులోను అంటే గలివిలికి నిలయమని మనకు తెలుసు బాబులు అంటే గలివిలి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన పదమే బబులోనది కాబట్టి కొంత డిస్టర్బెన్సెస్ మనకు ఉంటా ఉంటాయి కానీ ప్రభు సాయకుడు నడిపిస్తూ ఉంటాడు ప్రయత్నం మటుకు మన బాధ్యత మనం చేస్తూ ప్రయత్నం అనేక పర్యాలు నేను మీకు హెచ్చరించిన ఏంటంటే ప్రార్థన చేసి మనం కూర్చునే వాళ్ళం కాదు ప్రార్థన చేసి ముందుకు పోయేవాళ్ళం ఎందుకంటే నీ విశ్వాసము క్రియారూపకంగా ఉండకపోతే అది వడ్డీగా ఉండి మృతమైపోద్ది అంటాడు యాకబు భక్తుడు కాబట్టి నీ విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్ళాలా క్రియారూపకంగా చేయాలా పనులు చేయకపోతే నిజం రాదు అది ఆ విషయం నేను ఉదాహరణకి ఇప్పుడు నేను చూసినది ల్యాప్టాప్ కెమెరా ఫెయిల్ మొబైల్ కెమెరా ఫెయిల్ సో పరిగెత్తి ఇంకెక్కడ స్థలం నుంచో ఎక్స్టర్నల్ కెమెరా తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేయాల్సి వచ్చి ఒకటి ఉండే పాత అది లాజిటెక్ కెమెరా దాన్ని ఫిక్స్ చేసి కాన్ఫిగర్ చేసి చేయగలిగినాను షార్ట్ టైంలో అవన్నీ మనం చేయగలుగుతున్నామంటే నీ ప్రయత్నం చేయాలా నీకు విశ్వాసం ఉంది ప్రభు సహాయకుడు చూస్తున్నాడు అనేక పర్యాలు మనల్ని అడ్డగిస్తూనే ఉండడానికి మనకు తెలుసు అయినా కానీ మనం ముందుకు వెళ్తా ఉంటాం అనేక పర్యాలు ఒకసారి కాదు కొద్దిసార్లు పబ్లిక్ మీటింగ్స్ పోతే ట్రాఫిక్ జామ్స్ అంటాయి ఒక గంట నర లేటు పోల్సి వస్తుంది తర్వాత ఎటో ఎటో కని ఎరగని స్థలాలన్నీ చూస్తా వింటా పోతా ఉన్నాం అట్లా ఎన్నిసార్లు ప్రభు నడిపిస్తా మనల్ని ఎందుకు దుష్టుడు ప్రతి దశలో అడ్డగిస్తూనే మన పరిచర్యను ఎందుకంటే మన పరిచర్ ద్వారా అనేక మంది ప్రభుని తెలుసుకోవాల్సిందే అది మనకు అనుగ్రహించిన కృప కాబట్టి ఈ కృపలోనే శాశ్వత కాలం మనం ఉండాలా ఇక్కడ నుంచి ఈ కృప నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు కానీ ఒక ఆమోద ఏంటంటే ఈ కృపలో పాల్పొందిన మనమందరము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిచర్య ఉండాలనేది మనకు హెచ్చరిక ఎందుకంటే అపోసుల బోధలో మనము ఎదిగిన వాళ్ళం కాబట్టి అపోసుల బోధ ఏంది ఒక గృహంలో ఉండి పరుశురాత్మ పొందుకొని అక్కడి నుంచి ప్రపంచం అంతటా విస్తరించారు ఆ రీతిగా సంఘము విస్తరించడము అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసంలోనికి రావడం జరిగింది కాబట్టి మనం ఒకటే స్థలంలో ఉండి ప్రార్థన చేసుకుంటా పోతే కాని పని అన్నట్టు నీ జీవితంలో నీ పరిచరలో ఎంతమంది రాష్టంలోకి వచ్చినారు ఎంతమందిని నువ్వు శిష్యులుగా చేశావు కళ్ళం బైబుల్ ప్రవచన పరిచయ కనుగరించబడ్డ ముఖ్యమైన పని ఏంటంటే అనేక శిష్యులుగా చేయడం కాబట్టి పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ ఎందుకు మేము పాల్పొందుతామంటే ముఖ్యంగా అదే కారణం అనేక మందిని చేయండి అని తిరిగి వాళ్ళకి హెచ్చరించాలి ఎందుకంటే ఆ ఒక ముఖ్యమైన ఆజ్ఞ బైబుల్ అంతట్లో రక్షింపబడ్డ వారికి ఒక ముఖ్యమైన ఆగ్ ఏంటంటే అనేక మందిని నువ్వు శిష్యులుగా చేయాలని జీవితాంతం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక శిష్యుల గుంపు అనేది ఉండాల అందుకని నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్న బలపడండి సరి చేసుకోండి హోదా విధానాలలో డాక్టరీనల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి కదా అందుకనే సిస్టమేటిక్ థియాలజీ చదవాలనే నేను ప్రతిసారి హెచ్చరించిన కొన్ని సంవత్సరాల ఎందుకంటే సిస్టమేటిక్ థియాలజీ చదవకపోతే బైబుల్ సరిగా అర్థం చేసుకోలేం మనం బైబుల్ అనేది అనేక విధాలుగా చెప్పబడ్డ పుస్తకం అది అది చరిత్ర అది పాలిటిక్స్ అది యుద్ధాలు ఆత్మీయమైన జీవితాలు అందులో అనేక ఏ రీతిగా భయంకరంగా పాపంలో జీవించారు అందులో సైతాను మాటలు కూడా నేను మనం చూడలేదా ఎన్నిసార్లు సైతాను మాటలు అందులో దేవుని మాటలు ఉంటాయి సైతాను మాటలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోగలవు సైతాను ఏ మాట్లాడుతున్న మాటలు మనం వినలేదా అదే రీతిగా అందులో పరిశుధాత్ముని యొక్క మాటలు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఈ బైబిల్ అంతటా పలు రకాల అన్యులు మాట్లాడిన మాటలు లేవా రాజులు మాట్లాడిన మాటలు దేవుని దూచించిన వారి మాటలు బైబిల్లో అన్ని రకాల విషయాలు ఉంటాయి వాటన్నిటిని ఎట్లా ధ్యానించగలవు వాటన్నిటిని నువ్వు ఎట్లా స్వీకరించగలవు ఎట్లా పరిశీలించగలరు అందుకు మీరు సిస్టమాటిక్ థియాలజీ చదవాలా కావాలంటే నేను బుక్స్ పంపిస్తాను మీకు సాఫ్ట్ బుక్స్ పీడిఎఫ్ ఫైల్స్ రోజుకి కనీసం ఒక మూడు పేజీలు నాలుగు పేజీలు పది పేజీలు అయినా చదవండి కోపిక ఉన్నవారు ఇరవై ముప్పై పేజీలు చదవచ్చు నేను ఈ రోజుకి కూడా కనీసం యాభై అరవై పేజీలు చదివేది కాగించదు నాకు అట్లా నేను ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతాను మినిమమ్ ఫిఫ్టీ పేజెస్ అయితే కంపల్సరీ చదువుతా నేను ఎందుకంటే ఉద్యోగంలో అది తప్పదు నాకు పిల్లల ఎగ్జామ్ పేపర్స్ చదవాక తప్పదు అదే రీతిగా నేను కూడా రకరకాల పుస్తకాలు చదువుతా అంటాను పుస్తకాలు రాసిన వాడిని కాబట్టి చాలా కాబట్టి నాకు అదొక అలవాటు అయిపోయింది చదవకుండా నేను నిద్రపోలేను కూడా బైబిల్ కూడా అంతే బైబిల్ వాక్యం కూడా చదువుతానంటే మూడు అధ్యాయాలు కనీసం చదివి ప్రతి వచనని నేను ధ్యానిస్తా ఉంటా ఈ వచనం నుంచి నేను ఏం నేర్చుకోలే ప్రభావ ఈరోజు అని అడుగుతాను నేను లేదా అట్లా మెకానికల్గా చదివి వెళ్ళిపోను నేను ఆ వాక్యము ఉదయం రిలీజ్ చదువుతున్నప్పుడు అందులో నుంచే నేను లెసన్స్ కూడా ప్రిపేర్ అయిపోతాను ఆ వాక్యమే నాకు ఇంకెక్కడో సహాయపడతా ఉంటుంది అన్నట్టు దాన్ని ఇంక ఎవరో కుటుంబంలోనో ఏదో గృహ ప్రార్థనలను కూడికలను ధ్యానించడం కొరకు దేవుడు అనుగ్రహించిన వాక్యం అనుకుంటుంది నా రోజు కాబట్టి దాని కొరకు స్పెషల్ గా మనం ఏం ప్రిపేర్గా అనవసరం లేదు ఉదయం లేసి వాక్య హెచ్చరిక ప్రకారంగా పెద్ద పెద్దలు అక్కడ లేసిన సన్నిధిలో సమయం గడపాలా ఆ ప్రార్థనా సమయంలో ప్రభు నీకు బయలుపరుస్తుంటే వాటిని నోట్స్ రాసుకోవాలా ఆ నోట్స్ నీకు ఆ రోజు సహాయపడుతూ ఉంటుంది ధ్యానిస్తూ నీకు వాక్యానికి పిలిచినప్పుడు రూపే అక్కడ వాక్యం చెప్పగలం అన్నట్టు అంటే సిద్ధపాటు అనేది ఎంత ప్రాముఖ్యమైందని నేను నేర్చుకున్నాను అక్కడ కనీసం ఒక టూ త్రీ వీక్స్ వరకు వెనక్కడికి నేను సిధపడేవాన్ని వాక్యం ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఏ క్షణంలో ఎక్కడ చెప్పాల్సి వాక్యం తెలియదు సడన్లీ ఎవరెంటి వస్తే వాక్యం చెప్పండి బ్రదర్ అంటారు రెడీగా ఉండాలి కదా నువ్వు అప్పుడే అర్థం చేసుకున్నాం మనం ఇది యుద్ధం అని కాబట్టి యుద్ధ భూమిలో ప్రతి క్షణము మనము రెడీగా ఉండాలా ఏ దిశ నుంచి దృష్టిని బాగా మర్చిపోతుందో నీకు తెలియదు దాని కాపాడుకోవాలంటే నీకు అవన్నీ యుద్ధోపకరణాలు అవసరం నీకు కాబట్టి డాలు చేతిలో పట్టుకోవాలా ఎడమ చేతుల్లో కుడి చేతిలో ఆత్మలైన గడ్గం పట్టుకోవాల సంపూర్ణంగా నువ్వు ఆ సర్వాంగ కవచం ధరించుకొని మోకాళ్ళ మీద యుద్ధం చేయాలా ఇది ఆశ్చర్యకరమైన యుద్ధం కదా ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉంటావో నీ ఆత్మ ఆ యొక్క పరలోకంలోనికి ఆ అనుభూతికి నువ్వు వెళ్ళిపోతా ఉంటావు తర్వాత ఆ నీ పోరాడి అవన్నీ బందకలలు ఉన్న ప్రజలకి విడుదలగా కనిపిస్తూ ఉంటాను వాడి మీద విజయం పొందినప్పుడు వాడు విడిచిపెట్టాల్సిందే ఎందుకంటే ప్రభు ఆల్రెడీ విజయం పొంది వాడిని చేసిండు కాబట్టి నీ చేతికి ఇప్పుడు యుద్ధాన్ని నేర్పేండు పోరాటం నేర్పేడు కాబట్టి ఆ పోరాటంలో నువ్వు విజయం పొందాల కొన్నిసార్లు గాయలవుతూ ఉంటాయి బాధలు జరుగుతూ ఉంటాయి రోగాలు వస్తూ ఉంటాయి నొప్పులు వస్తూ ఉంటాయి కాయలైతా ఉంటాయి అన్నిటినీ మనము జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా విజయం పొందాలా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నీలో ఏదైనా దీర్ఘకాలపు బాలి బలహీనత ఉంటే దాని మీద నువ్వు విజయం పొందడానికి వరకు ఉపాస ప్రార్థన ఉండాలా ఒక పూట నన్ను ప్రార్థన ఉండదు లేకుంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్ నాకు విశ్వాసం అంతగా లేదు అంటే అట్లీస్ట్ లిక్విడ్ డైట్ మీద ఉపవాసం ఉండదు ఓన్లీ లిక్విడ్స్ తీసుకో సాలిడ్ ఫుడ్స్ తీసుకోకుండా ఉపాసం నేర్చుకో కొంతకాలానికి నీ శరీరం అలవాటు పడుతుంది అలవాటు పడినాక అప్పుడు నువ్వు డ్రై ఫాస్ట్ అంటాం దానికి వెట్ ఫాస్ట్ అంటేనేమో ఓన్లీ లిక్విడ్స్ డ్రై ఫాస్ట్ అంటేనేమో అసలు ఏం తినకుండా అన్నట్టు మనం సాధారణంగా కంప్లీట్ ఫాస్ట్ చేస్తాం మన గ్రూప్స్లలో ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే లిక్విడ్ ఫాస్ట్ మీద అలవాటు పడేంతవరకు దాని తర్వాత ప్రభు కార్యం చేస్తుంటాడు అండ్ ఇది విశ్వాసానికి సంబంధించిన విషయాలు కదా నువ్వు ఎంతగా ఉపాసన ఉంటే అంతగా ఆత్మ స్వరూపిగా తయారవుతూ ఉంటావు ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉంటావు ఎంతగా ఉపాసము ప్రార్థనలో ఉంటావో అంతగా నువ్వు ఉన్నత స్థితికి ఆత్మలో ఎదుగుతూ ఉంటావు అప్పుడు దుష్ట నీ కాళ్ళ ఉంటాయి కాబట్టి అటువంటి ఆత్మీయ స్థితిలోకి ప్రభు మనం నడిపించాలంటే ఈ విధానాలు నేర్చుకోవాలని ముఖ్యంగా ఏంది చెప్పింది మీకు సిస్టమాటిక్ థియాలజీ అంటే బైబిల్ అంతా ఒక విధానాన్ని నేర్పిస్తూ మనిషి పుట్టుకకి సంబంధించింది సృష్టికి సంబంధించింది క్రియేషన్ అంటాం కదా క్రియేషన్ డాక్టరెన్స్ అంటాం వాటిని దాని తర్వాత ఆంథ్రపాలజీ అంటే మనిషి పుట్టుకకు సంబంధించిన సబ్జెక్ట్స్ అవి దాని తర్వాత అంటే పాపం ఎట్లా ఈ లోకంకి వచ్చింది పాపం ఎట్లా ఈ లోకం మీద విజయం పొందింది దాని ఆయన మరణానికి సంబంధించిన బోధలు ఏ రీతిగా ఆయన సమస్య సృష్టిని తిరిగి ఆధీనపరుచుకున్నాడు లోపరుచుకున్నాడు దాని తర్వాత తిరిగి మనిషి చేతికి ఏ రీతి ఇచ్చినాడు ఇవన్నీ సిస్టమేటిక్గా ఇది ఆత్మీయ పోరాటం అని మనకి ఎఫ్ఎస్ఎ రాష్ట్రపతి గల చెప్పబడింది కాబట్టి నీ కుటుంబం వాడి చేతుల నుంచి నువ్వు దాన్ని ఎట్లా లాక్కోవాలా ఇవన్నీ విధానాలు బైబిల్లో ఉన్నాయి వీటన్నింటినీ నువ్వు విజయం పొందకపోతే నీ సిస్టమేటిక్ థియాలజీ కాదన్నట్టు అయితే సిస్టమేటిక్ థియాలజీ నువ్వు నేర్చుకోవాలంటే నీకు చెప్పేవాళ్ళ అవసరం ఎందుకంటే నపుంసకు నుంచి మనం నేర్చుకుంటాం ఇథీ నపుంసకుడు ఫిలుపుతో మాట్లాడుతున్నాడు చెప్పేవాడు లేకపోతే నేను అర్థం చేసుకుంటాను చాలా మంది ఉంటే నాకు ఎవరు చెప్పనవసరం లేదు ఈశ్వరవే చెప్తాడు పరశు కదా అంటారు అది కానే కాదు ఆ రీతిగా ఉంటే రోజులు అలా స్కూల్స్ ఎందుకు కాలేజెస్ ఎందుకు టీచర్లు ఎందుకు గమలీయలు అనేవాడు ఎందుకు ఏమోతికి పౌలు ఎందుకు అవసరం లేదు కదా వాళ్ళ వారికి పరిశుద్ధాత్మ నడిపింపు అదే ఏంటంటే ఎలియా నువ్వు ఎలిషాని సిద్ధపరిచి వెళ్ళిపోవాలా ఎలిష నువ్వు గెహాజిని కాకుంటే ఇంకొక శిష్యుని సిద్ధపరిచి వెళ్ళిపోవాలా నేను మీకు అది ఎలిషా మరణించక ముందు ఒక శిష్యుని తయారు చేసిపోయింది అనేసి ఎందుకంటే గేహాజీ ఫెయిల్ అయింది కాబట్టి కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ అంటే స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అన్ని విషయాలు జాగ్రత్తగా సిద్ధపడాల న్యూమేటాలజీ అంటే వర్షుధాత్మక సంబంధించిన బోధ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాన్ని చాలా మంది దానికి విరుద్ధం లేకపోటు ఎంతమంది సవాసాలు ఉన్నారు కేవీపీఎం అనే కాదు జీఓఎంలో కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు అయినా కానీ సహిస్తూ వాళ్ళకి వాటి అన్నిటినీ చూపిస్తూ ఉంటాను సిస్టమేటిక్గా పరిశుద్ధాత్ముని ఎందుకు మీరు మోసగించిండ్రు అని అన్నడం లేదా పేతురు అనని అసలు పేర్లతో అంటే ఎందుకు పరిశుద్ధాత్మునికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే తండ్రే పరశుద్ధాత్మ పరిశుద్ధాత్మనే కుమారుడు అన్న విషయాన్ని అక్కడ మనకి కాబట్టి మొదటి నుంచి కూడా మన ప్రభు మన దేవుడు మన తండ్రి పరిశుద్ధాత్మ రూపకంగానే ఉండడనేసి మనం ఎన్నిసార్లు ధ్యానించినము ముఖ్యంగా ఈ కాలంలో గత రెండు మూడు వారాల నుంచి మనము ప్రకన గ్రంథం పంతొమ్మిదో ధ్యాని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈసు ప్రభు యొక్క ప్రత్యేక ప్రత్యేకత గురించి మనం ధ్యానిస్తున్నాం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎక్స్క్లూజివిటీ ఆఫ్ జీజస్ క్రైస్ట్ కాబట్టి ఆయనకు సంబంధించిన ఎన్ని ప్రభాషలు ఉన్నాయి బైబిల్ అంతా ఆయన గురించి రాయబడింది ఎందుకంటే బైబిల్ వాక్యమే అయినది కదా మొదటి నుంచి ఉన్నవాడంటే ఆయననే కదా ఆనంది వాక్యం ఉండే కదా తర్వాత పోయిన వారం ట్వంటీ ఫిఫ్త్ రోజు మనం చూస్తాం ఈ వాక్యాలని వర్షుతాత్ముడు భూమి మీద తిరుగుతా ఉన్నాడు అన్న విషయాన్ని నీటి జలముల మీద కానీ ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ వాక్యం బయలుదేరకుండా ఆయన చేయడనేసి నేను చూపించిన వాక్యం వెలుగు కలుగును కాక అంటే అప్పుడు వెలుగు ప్రారంభమైంది అంటే వాక్కు బయలుదేరినాకనే పరశుధాత్ముడు కార్యం అక్కడ అందుకే నీలో ఎంత పరశుధాత్మ అభిషేకం ఉన్నా నీలో వాక్యం లేకపోతే కడగం లేకపోతే నువ్వు యుద్ధం చేయలేవు నీకు మార్గం తెలియదు స్వస్థతలు ఎట్లా పొందాలో తెలియదు నీకు ఎంత ప్రాబ్లం చేసినా నీకు స్వస్థత రావట్లేదంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది స్వస్థత తన బిడ్డలు కూడా కనుగ్రహించాడు దేవుడ వాక్యం చూపిస్తాను నేను ఎన్నిసార్లు అనగానే కాబట్టి తన బిడ్డలు అందరూ స్వస్థత పొందాలా తర్వాత నమ్మక కలిగిన వాడికి స్వస్థత విశ్వాసం కలిగిన వాడు స్వస్థపరిచేవాడు అని కూడా నేను చూపించిన వాక్యాలు అంటే నీకు స్వస్థత నీకు అనారోగ్యం ఉందంటే నీ విశ్వాసంలో నువ్వు అంచలంచాలి ఎదగలేదు అంటే నీ యొక్క చీకటి స్థలంలో నువ్వు విజయం పొందలేదన్నట్టు వాళ్ళైన తలన్నీ చీకట్లు కాబట్టి వాటి మీద విజయం పొందాలంటే నీకు విశ్వాసంలో ఎదిగిన జీవితం ఉండాల నీకు భయము ప్రతి నీకు భయం ఉందంటే నువ్వు విశ్వాసంలో ఇంకా ఎదగలేదన్నట్టు ప్రతి చిన్న విషయంకి భయపడుతుంటారు మనుషులు రేపు ఏమవుతుందో భవిష్యత్ ఏమైపోతుందో నా భవిష్యత్తు ఏమైపోతుందో నాకున్న పిల్లలకి ఏమైపోతుందో అంటు వ్యాధులు తగులుతాయేమో పలాని ఇంటి తగ్గిపోతే ఫలాని వ్యక్తి దగ్గరిపోతే ఆ ఇన్ఫెక్షస్ డిసీస్ వస్తాయేమో అనేసి అనుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్పండి ఎంతమంది మన గ్రూప్లో ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాం మనం డెత్ బెడ్లో ఉన్న ఆ ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లకు పోయి మనం ప్రేయర్ చేయలేదా ఒక్కరికా ఇద్దరికా ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ చేసినాం సొంత కుటుంబుకులే పేషెంట్లను కుటుంబీకులను ఉంటలేని స్థితులు మనం పోయి ముట్టిన మనం ముట్టడమే కాదు మనం మన చేతులతో ఎత్తి పడ్డబెట్టినం చెప్పండి మళ్ళీ అటువంటి పరిచర్యలు మనం ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేక కేవలం నమ్మిక మీద ఉన్నావా నాకు తెలుసు బాబు ఎన్నిసార్లు బయలుపరుస్తూ ఉంటాడు కానీ వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకుని ఎందుకంటే మనుషులకి బహు కష్టం అన్నట్టు సహించాలన్నట్టు ఎందుకంటే గాస్బుల్స్ ఫర్ అఫెన్స్ అని ఉంది వాక్యం అంటే మనుషులు దీన్ని సహించలేరు భరించలేరు అన్నట్టు ఎందుకంటే అది నీ హృదయాంతరంగా లో అది నీ నీ హృదయాన్ని ఎంతగా వేధిస్తుందో నీ హృదయాలు మండుతాయి అంటాడు కదా మో గ్రామానికి సంబంధించిన బోధలు తీసుకున్నాం మనం ఏసు దినమంతా తిరుగుతున్నా శిష్యులు గ్రహించలేదు ఎందుకు ఆయనతో తిని తాగిన వాళ్ళు ఆయనతో పండుకున్న వాళ్ళు ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయినారు కానీ ఆయన మాయమైపోయినాక అప్పుడు ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రాంతాన్ని నడిపిస్తూ అంతా మాట్లాడుతున్నప్పుడు మన మండలేదా మండుతున్నాయి కానీ ఎక్కడ ప్రజలు మనందరం మండుతున్నాం నాకు తెలుసు మీరు ఉదయం లేసి చేస్తారు వాక్యం ధరిస్తుంటారు మండుతానే ఉంటారు కానీ ఎక్కడ ప్రజలు ఇస్తారు అంటే బయట ఎక్కడ కనిపిస్తుంది నీ మంట ఎప్పుడైతే నువ్వు ఒక సిక్కు పేషెంట్ దగ్గర పోతావో ఆ సిక్కు పేషెంట్ తల్ల మీద చేపెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడే నీ మంట నీళ్ళకెళ్ళి బయటకు వస్తుంది లేకపోతే నీ మంట సలారిపోద్దని ఎన్ని సలారి అని చెప్పొచ్చిన ఎందుకంటే నీకు అనుమానం ఉంది క్యాన్సర్ పేషెంట్ ని ముట్టుకుంటే నాకు కూడా క్యాన్సర్ వస్తుంది దాన్ని ఎంతమంది భయపడిలో నాకు తెలుసు నేను ఒక సంవత్సరము కుష్టి రోగుల మధ్యన సేవ చేసిన చాలా సంవత్సరాలకి దాని స్టోరీ చెప్తున్నా కుష్టి రోగులలో నాలుగు రకాల రోగాలు ఉంటాయి ఆరు ఆరు రకాల రోగాలు ఉన్నాయి కుష్టి రోగాలు ఆరవది అంటు గ్యాధి అది ఐదు కాదు దాని ముందున్న ఐదు అంటు అంటవ కానీ ఆరోవది మటుకు లెపరమైటస్ లెపర్స్ అంటారు దాన్ని అదొక్కటే అంటువ్యాధి అది చాలా అరుదన్నట్టు చాలా రేర్ అది అట్లనే ట్యూబర్ క్లోసిస్ కూడా టీబీలో కూడా చాలా ఉంటాయి అంటువ్యాధులు కానీ ఒక్క ట్యూబర్ క్లోసిస్ మటుకు తగ్గితే వచ్చేస్తుంది కానీ నీ దగ్గరికి రాదు తెలుసా నీలో ప్రజ్వలిస్తున్న ఉంది ఆ మంటని సహించలేవు బ్యాక్టీరియా అవి కాలిపోతాయి కాబట్టి నీలో ఈరోజు నమ్మకం ఉందా లేక విశ్వాసం ఉందో పరిశీలించుకో నమ్మకం ఉంటే మటుకు నువ్వు వెలగలేవు బయట లోపల మండుతో ఉంటుంది మండి మండి మండి కొంతకాలమే చలారిపోతుంది నువ్వు నీ మంట నీ మంట చలారిపోయిందంటే ఇక నువ్వు పనికిరావు అన్నట్టు సేవకి ఇంటి తరగను చికెన్ బిర్యానీని పండుకోవాల్సిందే మన లైఫ్ దాంతో కాలం ముగిస్తాం ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా శారీరకంగా తయారైపోతావు అటువంటి ఏషా ఉతాన్ని స్వీకరిస్తే అందుకే పోయిన వారము అటుపోయిన వరం మనం చూస్తా ఉన్నాము ఏషా గ్రంథం ఒకసారి చూడండి ఏషయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయం అనుకుంటురణ కరెక్షన్ చేయొచ్చు అరవై ఆరు ఏషయా గ్రంథము అరవై ఆరవ అరవై మూడవ అధ్యాయం సారి ఏషియా గ్రంథము అరవై అధ్యాయం దీనికి సంబంధించిన విషయాలు మన ప్రభు యొక్క ప్రత్యేకత ఏ శ్రీ క్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రత్యేకతకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తుంటాగా యష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇతను ఎవరు ఈ మనుష్య కుమారుడు ఎవరు దానికి సంబంధించిన గత మూడు వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం వచ్చే వారానికి కంప్లీట్ అయిపోతుంది ఈ దీంతో మనము పఠన గ్రంథము ఇరవై అధ్యాయానికి వచ్చేస్తున్నాం నేను అనుకున్న బహుశా ఈ సంవత్సరం ఎండింగ్కి అయిపోద్ది అనుకుందాం కానీ కాలేదు ఇది ఇది ఇంకా పోతేనే ఉంది దీని ఈ యొక్క అధ్యాయుల తర్వాత అంటే ఇరవై ఇరవై ఒకటి ఇంకా మూడు అధ్యాయాలు మనకి మూడు అధ్యాయాలు అయిపోయినాక ఇంకేముంటుంది వాక్యం అనుకోద్దు రావు నడిపిస్తే అట్లా మనం వెళ్తా ఉంటాం కాబట్టి చూడండి యశ గ్రంథము అరవై అధ్యాయము మొదటి వర్షం నుంచి మనం ధ్యానిస్తున్నాం ఇంతకు ధ్యానించింది ఇది రక్త వర్ణములు ధరించి ఏదో నుండి వచ్చిన ఇతర ఎవడు కాబట్టి అది మనము ప్రకణన గ్రంథం పంతొమ్మిది అధ్యాయాలు కూడా మనం చూస్తా ఉన్నాం కదా ప్రటాన గ్రంథము పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో కూడా చూడండి సార్ ఎవరన్నా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది కాబట్టి ఎవరు గ్రహించిన నామం దేవుని వాక్యం దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంత కొత్తగా ఇంకా స్పెషల్ గా మనము ఇంకేం నామము దీనికి అని అనొచ్చు కానీ దేవుని యొక్క వాక్కు అన్న నామము ఈయనకు అయితే రక్తంలో ముంచబడ్డ వస్త్రంని ఈయన ధరించుకొని వస్తున్నాడు అరవై మనం ఇందాక చూసినట్లు రక్త వర్ణ ధరించి ఎక్కడి నుంచి వస్తున్నాడు ప్రకన గ్రంథంలో మటుకు ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఆయన అయితే ధరించుకున్నాడు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే యాభై అరవై మూడవ మనం చూస్తున్నాం ఏదో నుండి వస్తున్నాడు ఎంతమంది తెలుసు ఏదో అంటే ఏషాగు సంతతి ఏదోమియులు అంటే ఏషాగు వంశానికి సంబంధించిన ఏషాగు గోత్రానికి సంబంధించిన అయితే ఏదో నుండి ఎందుకు వస్తున్నాడు అది మనకి చూపించినా కూడా ఈ ఏదో ముయ్యిలు ఉండే స్థలం పేరు బోస్రా చూడండి ఒకసారి శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచ్చు బోస్రా నుండి బలా అతిశయముతో వచ్చి చిన్న ఇతడు ఎవడు కాబట్టి ఏదోము అంటే ఎర్రనిధి అని తెలుసు ఏదో అంటే ఏషగు ఎర్రని కదా ఎర్ర ఎర్రని వాడు రోమంలు కాబట్టి ఏదో అంటే ఎర్రనిధి కాబట్టి తేళ్లకి సాదృశ్యం బోస్రా అంటే సర్పములకి సాదృశ్యం కాబట్టి ఏదో నుండి వచ్చి చిన్న ఇతనేవాడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బోస్రం నుండి బల అతిశయంతో వచ్చి చిన్న నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాడునైనా నేనే కాబట్టి ఏసు ప్రభు యొక్క పరిచర్య గురించి ఇక్కడ చూస్తున్నాము ఆయన ప్రత్యేకత ముఖ్యంగా ఇక్కడ సర్పంలను తేళ్లను తొక్కి విద్యోత్సాహంగా ఆయన తిరిగి వస్తున్నాడు అన్న విషయాన్ని మనం అప్పుడు చూస్తున్నాం నీ వస్తాను ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగను ద్రొక్కుచుండు వాడిని బట్టలెవలే ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని ఎందుకంటే ఆయన తీర్పు తీర్చేవాడు ఎక్కడ తీర్పు తీరుస్తాడు చూడండి సర్పంలో తీర్లకు తీరు పెట్లు తీరుస్తున్నాడన్న విషయం మనం చూస్తున్నాం ఇక్కడ జన్మలలో ఎవడు నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొకి ఏదో మీరు ఎప్పుడు ఆయనతో పాటు ఉండలేరు ఆయనతో ఉండేవారు ఒక్క చిన్న గుంపు వారినే లక్షా నెబ్బై మంది అందులో మనం ఉండాలా నేనైతే ఎప్పుడో తీర్మానించుకున్నాను టూ లోనే ఎందుకంటే నాకు ఇవన్నీ టూ థౌసండ్ ఓపెన్ అయిపోయినాయి నా లైఫ్లో ఈ వాక్యాలు టూ థౌసండ్ గంభీరంగా బయటికి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది ఈ మన ద్వారా కాబట్టి ఆయన ఏ రీతికైతే ఒంటరిగా గా ద్రాక్ష గానుగాన దొరికినాడో మనం అర్థం చేసుకోవాలా ఆయన పక్షంగా మనమున్నాం జనములు అంటే భూ నివాసులు కాబట్టి భూ నివాసులు కూడా ఉండలేరు ఆకాశవాసులే ఆయనతో పాటు ఉండగలరు కాబట్టి భూనివాసులు అంటే సర్పండితేళ్ళు ఒక దశలో రెండవ దశలో గొప్ప జన సమూహం గొప్ప జన సమూహము హలలియో పాటలు పాడతారు వర్షిప్ చేస్తారు ఫాస్టింగ్స్ ఉంటారు కానీ వాళ్ళు తిరిగి ఇల్లు ఒక అతీతంగా జీవిస్తూ ఉంటారు శరీర వ్యామోహాలు వాళ్ళ బలహీనతలు అన్నట్టు బయటికి భక్తి శక్తిని ఆశ్రయించిన జీవితం అన్నట్టు సమూహం యొక్క వాళ్ళు తమాషా చూసే వాళ్ళ మనం అంటూ ఉంటాం గతంలో ఎన్నిసార్లు ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు మీరు చూసి కదా యూట్యూబ్ వీడియోస్ అలా అక్కడ ఇక్కడ WhatsApp వీడియోస్లలో చర్చి అటాక్స్ జరిగినప్పుడు పాస్తాన్ని కొడుతున్నప్పుడు గొప్ప జనము కాంగ్రిగేషన్ ఏం చేశారు తెలుసా దూరం నుంచి చూస్తూ ఉంటారు కానీ ఎవరు పోయి విడిపించారు ఎవరు పోయి సపోర్ట్ చేయరు ఏ పట్టుకున్నప్పుడు కూడా గొప్ప జనము తను చేశారు ఆయన చేతి ఆయన రొట్టెలు ఆయన చేతుల త్వర రొట్టెలు తిన్న వారే మీద అంత ట్రాన్స్ఫర్మేషన్ అంత మార్పు తిందుతారా స్టెఫెన్ ని రాళ్లతో కొడతడు కూడా గొప్ప జనం తమాషా చూసింది పౌలుని కొడతప్పుడు గొప్ప జనం తమాషా చూసింది గొప్ప జనము ఇటు అటుకే పిల్లి వంటి వాళ్ళు అన్నాడు కొంతసేపు ఇటు దిక్కుంటారు కొంతసేపు అటు దిక్కుంటారు వీళ్ళు ఏంటంటే నుంచి చర్చకి చర్చ నుంచి చర్చకి మారుతూ జీవితాంతం ఎక్కడ వాక్యం బాగుందంటే అక్కడ బరిగెత్తుతూ ఉంటారు వీళ్ళ బలహీనత ఏంటంటే అసలు వారికి తెలియదు అది ఏది వాక్యం అనేది ఎందుకంటే వాక్యము అది ప్రభు బయలుపరచాల్సింది కదా నీ సొంత తలంపులతో నీ ఈడ బాగేదు ఆడ బాగుదు అడ బాగేదు కొంతసేపు ఈడ బాగుంటే కొంతసేపు అని జీవితాంతం తిరుగుతూ గాలి పట్టాల వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి స్థిరత్వం ఉండదు ఏం నేర్చుకున్న చర్చలు అంటే కాబట్టి ఏదో అంటే శరీరానుసారంగా జీవించే వాళ్ళని దేవుడు శిక్షిస్తున్నాడు విషయాన్ని ఇది మన ప్రముఖి అనుగ్రహించబడ్డ ప్రాత్యేకత అన్నట్టు ముఖ్యంగా ఆయన యొక్క పరిచర్య మనం మొదటి నుంచి చూస్తాను నశించిన దానిని వెదికి రక్షించలకు ఈ లోకంకి వచ్చింది కదా ముఖ్యంగా చూస్తాం మనం తర్వాత ఆయన రెండు వారాల పరిచయం చేయబడ్డ వాక్యాన్ని మనం చూస్తాము నిర్గమ్మ కాండము అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ మనం చూస్తాను ఆయన ఒక దేవదూతలాగా పంపబడ్డవాడు ఎటువంటి దేవదూత నిబంధనకు సంబంధించిన దేవదత్త దేవుని యొక్క వాగ్దనాలకు సంబంధించిన దేవదత్త ఆయన మనకు ఎంతో పరిచర్య చేసేవాడు మనకు సమకూర్చి అనుగ్రహించేవాడు అని మొదటిగా పరిచయం చేయబడిండు దాని దైవికమైన సహాయము దైవికమైన ఆలోచన ఇచ్చే గొప్ప దేవ గొప్ప దూతలాగా మనకు పరిచయం చేయబడి ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన పట్ల మీరు విధేత చూపించాలా అయన ఆయన స్వరానికి మీరు ఏదైతే చూపించకపోతే ఆయన కోపగిస్తాడు అంటే ఆయనకి ఆయనకి దైవికమైన అధికారం ఉంది ఈ దూతకి దేవుని యొక్క నామం పెట్టబడింది దేవుని యొక్క అధికారము ఇతనికి అనుగరించబడింది కాబట్టి ఆయనకి మీరు తిరుగుబాటు చేసిండ్రంటే మటుకు ఆయన మిమ్మల్ని క్షమించాడు అని పరిచయం చేయబడి ఏసుప్రభు నిర్గమ్మ కాండంలో ఆశ్చర్యం అదే రీతిగా దినవృత్తాంతంలో మనం వచ్చిన పాటుపోయిన వారము దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో పదిహేడవ జన మనం చూస్తానం ఆయనకు సంబంధించిన విషయాలు ఆయన ఏ రీతిగా మనకు పరిచయం చేయబడిందంటే ఆయన రాజ్యము ఆయన నివాసము శాశ్వత కాలం ఉండేది ఇది ఆత్మీయమైన మందిరం మందిరము ఆయన రాజ్యము ఆత్మీయమైనవి ఒకనొక దినము పరిచయులు శాస్త్రులు అందరూ వచ్చి ప్రభులు అడుగుతున్నారు ఒక కూడా పర్లోక రాజ్యం ఎప్పుడు వచ్చును అని అప్పుడైనా ప్రశ్న ఏం జవాబిచ్చిండు వాళ్ళకి పర్లోక రాజ్యము ప్రత్యక్షంగా రాదు ఎందుకు వాళ్ళ పైన తేలి చూస్తున్నారు వీళ్ళందరూ పర్లోక రాజ్యం వస్తుందనే కదా అది ప్రత్యక్షంగా రాదు అంటే కళ్ళ కనిపించేది కాదు ఆత్మీయమైంది ఇది కానీ ఈరోజు కూడా క్రైస్తవ జీవితంలో పర్లోక రాజ్యము వస్తుందనేసి పైకి కనిపెట్టి చూస్తారు కానీ ఏ స్లో ఉంటుండో పర్లోక రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకంటే అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు పడదు రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది కాబట్టి ఆయన ఇక్కడికి వస్తున్నాడు మనమేమో అక్కడికి పోవాలనుకుంటున్నాము ఆయన ఏమో ఇక్కడికి రావాలనుకుంటున్నాడు సరే ఈరోజు ఒక నేను ప్రశ్న వేస్తాను ఎవరు జవాబు ఇవ్వగలరు నాకు తెలుసు హండ్రెడ్ ఎవరు జవాబు ఎవరికి పర్లో రాజ్యం వలన ఉంది అఫ్ కోర్స్ అందరి ఈ రోజు పవన్ వరకు ఇష్టం ఉందంటే అందరి చేతులు తీస్తారు నాకు తెలుసు ఎవరు ఎత్తారు అంటే నీకు ఈ లోకం విడిచిపెట్టని ఇష్టం లేదనట్టే కదా మంచిదే ఎందుకంటే ప్రభు ఎంత కాలము నేను ఇక్కడ ఉన్నామంటే నువ్వు అంతకాలం ఉండాలి కాలంగా నువ్వు పోవడానికి వీల్లేదు అది హెచ్చరిక నువ్వు పడిపోతే మటుకు ఎవరు ఏం చేయాలి కానీ ఈ హెచ్చరిక ఏంటంటే నీ నీ ఇష్టానుసారంగానే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలా ఆయన ఎంత కాలము జీవింపజేయమంటే అంతకాలమే ఆయన ఇష్టం నీ ఇష్టం కాని దానికి ముందు వెళ్ళిపోవడానికి వీల్లేదు నాకెందుకు ప్రవహిస్తామనడానికి వీల్లేదు ఏమీ అన్నాడు కాబట్టి వెళ్ళిపోయండి కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత కాలమైంది ఆత్మీయమైనది యుగ ఉండేది ఆయన రాజ్యము ఆయన సింహాసనం కాబట్టి మనం నువ్వు అక్కడ ఉండాలంటే ఎందుకు నువ్వు త్వరగా ముగిస్తావు నీ కాలాన్ని ఇది ఆత్మీయమైన మందిరము అని కొరింతలు రాసిన పత్రికలో పావులు జ్ఞాపకం చేస్తారు కదా మీ శరీరమే దేవుని ఆలయమని అదే రీతిగా పేద రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చూస్తాం మనం అది ఇది ఆత్మీయమైన మందిరము పరిశుద్ధుల సహవాసమే దేవుని బిడ్డల సహవాసాన్ని ఆత్మీయమైన మందిరం అంటాం ఇది శాశ్వత కాలం ఉండేది దీన్ని మన ప్రభు పరిపాలిస్తారనేసి మనము గతంలో రెండవ గ్రంథాలు చూసినాం మనం పదకొండు అధ్యాయంలో చూస్తాం దాన్ని అదే రీతిగా పోయిన వారము మరి మనం చూసినాము దానిల గ్రంథము ఏడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వర్షాలలో యేసు ప్రభు ఏ రీతిగా పరిచయం చేయబడిందంటే మనుష్య కుమారుని వలే ఈరోజు స్పెషల్ గా నేను అవి వాక్యాలు మీకు చూపిస్తా ఊతల నిబనో మనుష్య కుమారుకు సంబంధించిన విషయాలు ఎన్ని ఉన్నాయని ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క దాని గ్రంథం ఏడో అధ్యాయంలో పైన వరం మనం చూసినట్లు ఈ మనుషుకు మనడు ఏ రీతి ఉన్నాడు అనేది ఇందులో ఇద్దరు ఆ ఇద్దరి గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం మొదటిది పురాతనమైన మనిషి పురాతనమైన వాడు అని అక్కడ తెలుగులో ఎవరైనా చూస్తారా దానిల గ్రంథము ఏడవ అధ్యాయం ఒకసారి చదవండి ఈరోజు దాని నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతాం దానిల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు వచనము నేను చదువుతున్నా దానియుల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు వచనాలను రాత్రి కలిగిన దర్శనలను నేను ఇంకా చుచిచుండగా ఈ విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నీకు దర్శనం కలిగినప్పుడు దాన్ని ఇంకా నువ్వు ధ్యానిస్తూ ఉండాలా ఆ కలిగిన దర్శనంలో ఆయన ఇంకా చూస్తా ఉన్నాడంట అంటే ఎంత దీర్ఘంగా అది నడుస్తూ ఉన్నాయని దర్శనంలో ఉన్నప్పుడు గ్రహించాలని నేను నిద్రపోలేదు అని ఆయన కళల రూపకంగా దర్శనాల రూపకంగా మాట్లాడే గొప్ప దేవుడు నీకు కళలు ఆగిపోయి ఎంత కాలమైంది దర్శనాలు ఆగిపోయి ఎంతకాలమైందోసారి పరిశీలించుకోండి మీరు ఇంకా చూస్తున్నారా లేదా ఈ వాక్యం మిమ్మల్ని హెచ్చరించాలి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఎందుకంటే దేవుని భాష నేను మీకు చూపించిన ఆయన భాష కళల రూపకంగా మాట్లాడేవాడు ఆ భాష అట్లా ఉంటుంది దర్శనరీతిగా మాట్లాడేవాడు ఎందుకంటే శరీరం రీతిగా మాట్లాడేవాడు కాదైనా ఆయన ఆత్మస్వృద్ధి కాబట్టి అయితే ఆకాశ మేఘారుడై చేసుకోండి ఆకాశ మేఘారుడంటే మేఘములు ధరించుకున్నవాడు మేఘములకి ఎందు ఉండేవాడు అని అర్థం మేఘముల అక్కడ మేఘముల ఎందు నుంది అది మనం చూస్తాం ప్రాణ గ్రంథంలోకి వచ్చినప్పటికీ కూడా మేఘముల ఎందు ఆయన వస్తున్నాడు అంటే మేఘములు ఆయన మహిమకు సాదృశ్యాం రక్షింపబడ్డ లక్షా మంది ఆయన మహిమకు సాదృశ్యాం కాబట్టి ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు తన భక్తులను అందరినీ వెంటబెట్టుకుని వాళ్ళే ఆయన మేఘం కాబట్టి మొదటి తెష్ణ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు మేఘముల మీద అంటే ఆయన మేఘల మీద ఎవరు నడవరు మీకు తెలుసు మేఘం అంటే కేవలం అది ఆవిరి ప్రకృతి సహజంగా అసాధ్యం అది కాబట్టి మేఘాలు ఆయన సాధు ఆయన మహిమకి సాధు విషయం కాబట్టి మేఘములతో పాటు కలిసి ఆయన లోకంలోకి వస్తున్నాడు అంటే తన బిడ్డలతో పాటు కలిసి వస్తున్నాడు అందుకే చనిపోయిన వారి గురించి బాధపడుతుంటే నీరుచనలేని ప్రజల వల్ల ఏడవకండి ఏసు ఏ రీతిగా అయితే పరలోకానికి కొనిపోయిండో అదే రీతిగా తిరిగి వచ్చును వస్తప్పుడు తన భక్తులను అందరినీ వెంటబెట్టుకొని వచ్చును మీ ప్రియులని మీరు తిరిగి చూస్తారు అన్నప్పుడు దుఃఖపడే వాళ్ళందరూ సంతోషిస్తారు ఏడ్చే ఆపేస్తారు ఈ సేవ నిరీక్షణ ఆ రీతిగా ఉండాలి కాబట్టి ఈ పురాతనమైన మహావృద్ధుడు ఎవరు చూడండి ఇక్కడ పదమూడవ శాంతా ఆకాశం మేఘరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు అని సన్నిధిని ప్రవేశించాను ఆస్థర్యం చేయండి ఆ మహావృద్ధుడిని సన్నిధికి ఇంత వరకు ఈరోజు వరకు ఎవరు పోలేదు ఎవరు పోలేదు ఏసు ప్రభు ఒక్కడు తప్ప ఎవరికి అక్కడ స్థలం లేదు ఎందుకంటే ఆయన ఎంతో ప్రకాశమైన వెలుగలవాడు అతని సన్నిధిలో ఎవరు అడుగు పెట్టలేరు కానీ ఆశ్చర్యం ఏంటంటే దానియలు ఆయతన్ని చూస్తుండడు మహావృద్ధుడు అగవాన్ని చూస్తాను దానియల్ని అది నువ్వు అర్థం చేసుకోవాలా ఈ వాక్యం ధ్యానిస్తేటప్పుడు ఇవన్నీ చూసి దెవరు దానియలు ఎందుకంటే దానియలు సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు నాజీరు చేయబడ్డవాడు ఇంకా వేరే వేరే కోరికలు లేనే లేవు లైఫ్ లో నపుంసకంగా మార్చబడ్డవాడు ఒక మీకు తెలుసు అభిగయులు కుమారుని నేను చూపించిన దినవృత్తాంతములలో ఆయన గురించి తర్వాత దావిదు కుమారుడు నేను చూపించను మీకు ఒక రాజకుమారుడు అయ్యుండి వానిసలాగా అక్కడ అంటే ఆయన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు అంటే సమర్పించుకుంటూ చూడండి మొత్తం పోగొట్టుకుంటూ తన వైభవానంతా విడిచిపెట్టిన వాడు దానియలు మన ప్రభుకి సాదృశంగా ఉన్నాడు కదా నేనవంటి వాడు మన ప్రభుత్వ వైభవాన్ని మొత్తం విడిచిపెట్టి లోకనికి వచ్చాడు సామాన్య మనిషిలాగా దానియలు కూడా అదే రీతిగా అందుకు ఆయన వీటన్నిటినీ చూడగలుగుతున్నాడు ఈ దర్శనాలను ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో సంపన్నగతి ధృవీకరించుకుంటావో శరీర ఆసహించుకుంటావో నువ్వు కూడా వీటన్నింటి చూడగలవు కాబట్టి మహావృద్ధుడు అభిమాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడేను ఎవరు చేస్తారు చెప్పండి పరశుదాత్ముడి కాబట్టి ఇక్కడ నేను చూడగలుగుతున్నాను తండ్రిని కుమారుణ్ణి పరశుదాత్ముడిని ముగ్గురిని ఒకేసారి నేను చూస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారా ఏ కామెంటూస్ ఎలా ఉంటుంది నేను చెప్తున్నాను నీకు అసాధ్యం అది వాళ్ళకి కనిపించలేదు ఎందుకంటే వారికి అనుకరించబడలేదు ఇవి మీకు అనుకరించబడ్డాయి అన్న నేను మీకు ఎన్నికసార్లు మీకు చూపించిన తర్వాత సకల జనులను రాష్ట్రంలో అంటే ఇంగ్లీష్ లో మటుకు నేషన్స్ ఉంది ఇక్కడ రాష్ట్రంలో నుంది అక్కడ నేను దేశాలనుంది ప్రపంచంలో సకల జనులను ప్రపంచములను దేశాలను ఆయా భాషలను మాట్లాడే ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడేను ప్రభుత్వము మహిమ ఆధిపత్యం ప్రభుత్వము మహిమ ఆధిపత్యం ఎప్పుడన్నా అర్థం చేసుకోండి ఈరోజు నేను చూపించాను బట్టి గా ప్రభుత్వం అంటే సమస్తము ఆయన క్రిందనే ఉన్నది ఆయన చేతి క్రిందనే మహిమ అంటే శక్తి గలవాడు ఆధిపత్యము అంటే అధికారం కాబట్టి రాచరికము శక్తి అధికారం అన్నీ ఆయనకి ఏబడ్డాయి అందుకు ఆయన మనకు అవసరం ఇవి లేనివాడి దగ్గర పోతే పని కాదు ఈ లోకంలో అట్లనే కూడా ఇవి లేనివాడు ఎవరి దగ్గర ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడిన ఎప్పుడు పాత నిబంధన కాలంలోనే ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది అది నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడూనూ లయము కాదు సైతాన్ని ఎంతగానో ప్రయత్నించాడు ఫెయిల్ అయిపోయాడు ఎంతమంది ప్రయత్నించారు ఫెయిల్ అయిపోయినారు గతంలో ఎంతమంది దేవుని బిడ్డల్ని సమూల నాశం ప్రయత్నించి ఫెయిల్ అయిపోయినారు హెరో ఫెయిల్ ఫెయిల్ అయిండ్ ఫరో తర్వాత ఎర్ర తర్వాత ఎంతమంది వచ్చినారు అందరూ ఫెయిల్ అయినారు ఈరోజు వరకు కూడా దేవుని మందిరాన్ని సమ్మూల నాశనం చేయడానికి ఎంతమంది తీర్మానించకున్నారు ఈ రోజు వరకు కూడా ఎవరు వల్ల కాలేకపోయింది దాన్ని నిర్మూలించనుకున్న వాళ్ళందరూ ఎంతో త్వరగా నిర్మూలించబడండి ఎందుకంటే ఆయనతో ఎట్లా చెలగాటం మనం చెప్పండి ఎన్నో కాసలు ఆడింటారు అందుకు అందుకని మనం ఈ సత్యని గ్రహించినప్పుడు ఏ స్వరవుడు తప్ప ఎవరిని మనము వెంబడించమన్నట్టు ప్రతి దశలో ఆయనకి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలా కాబట్టి ఇందులో మనం చేస్తున్నాం ఏంటంటే మొదటిగా ఆయనకి మహిమ అనుగ్రహించబడను అధికారం అనుగ్రహించబడను రాజ్యం అనుగ్రహించబడను ఇవి శాశ్వత కాలం ఉండేవి కాబట్టి ఆయననే మనం అనుసరిస్తుండాలా ఆయననే ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తూ వ్యక్తపరుస్తుండాలా అయితే మనుషు కుమారుడు ఈయన దేవుడి నుంచి వచ్చిన వాడు దేవుడి నుంచి పర్లోకి దిగి వచ్చిన వాడు కాబట్టి ధాన్యల గ్రంథంలో మొట్టమొదటిసారిగా పరిచయం కాబట్టి ఇస్రాయల్ ప్రజలకి ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం ఎందుకంటే ధాన్యాలకి చెప్పబడినట్లు ఆయనకి ఆయన ఆయన ప్రభుత్వము ఆయన మహిమ ఆయన రాజ్యము శాశ్వత కళ కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా మెస్ వస్తే ఆయన ఒక రాజులాగా వస్తాడు ఈ భూమి మీద సమస్త దేశంలోనే ఆయన పరిపాలిస్తాడు సమాధానం ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఆయన ఏస్ పుట్టిన విధానం చూస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయినారు వాళ్ళు ఏమంటున్నట్టే కాదు మెస్సేజ్ ఆయన ఎందుకంటున్నట్టే ఈ దానిల గ్రంథం ఏడోదేళ్ళ చెప్పబడినట్టు ఆయన లేవు ఫస్ట్ టైం ఈ వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడాకు సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నట్టు డెబ్బై వారాలకు సంబంధించిన వాక్యం కొన్ని సంస్కృతి నేను చూపించండి కలిగిన ఆ యొక్క డెబ్బై దర్శనానికి సంబంధించిన వాక్యాలు అందులో నేను చూపించిన ఏశ్ ప్రభు పొట్టుకకు సంబంధించింది మరణానికి సంబంధించింది ఆయన పునరుగా సంబంధించినవి గానీలు ప్రవచించింది కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేదు ఈరోజు కూడా కాబట్టి యేసు ప్రభు ఎట్లా రక్షకుడు ఎట్లా వస్తాడంటే ఒక రాజు లాగా వస్తాడు యుద్ధాలు చేసి అనేకులను ఓడించి ఈశ్వర్ పాలకి సమాధానం ఇస్తాడు అన్న మెస్సయకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తాడు ఇది యుద్ధము ప్రేమకు సంబంధించిన తెలుసుకోలేకపోయిన వాళ్ళు సంబంధించిన నిలుసుకోకపోయిన వాళ్ళు ఈ ఆత్మీయకు మన జీవితం అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు అందుకని ఆయనని వాళ్ళు ధృవీకరిస్తూ ఎందాక మమ్మల్ని ఇంకా సంశయంలో పెడుతూ నువ్వేనా రాబో మెస్సయ అడలుగుతా ఉన్నారు వాళ్ళు ఆయన అంటున్నాడు నేనే ఎన్నిసార్లు చెప్పిన మీరు వింటలేరు అని అంటున్నాడు నా గురించి అని అంటున్నాడు కాబట్టి చూడండి ఇప్పుడు కొన్ని విషయాలు నేను చూపిస్తే ఈ రోజుకి వాక్యాన్ని ముగిస్తా కాబట్టి మీరు రాసుకొని ఇంటికి పోయినాక తీరుతో ధ్యానించండి మత్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఎవరికంటే టైం ఉంటే కూడా స్పీడ్గా చదవచ్చు మత్ శువార్త తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వర్షాలలో యేసు ప్రభు మనుషు కుమారుడు కూడా ఆయన ఎట్లా ఆయన అధికారాన్ని చూపించాడు అంటే దాని విందంలో ఇవ్వబడ్డ అధికార మనకి ఏందది ప్రభుత్వము మహిమ రాజ్యం కాబట్టి ఏది సున్యాసమైంది అంటే ఏది ఈజీ చదవండి ఎవరన్నా ఐదో నీ పాపం నీ పాపములు చదవండి నీ పాపములు క్షమిపబడి ఉన్నావని చెప్పుట సులభమా లేచి నడువుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి కలదని మీరు తెలుసుకొనగలను అని చెప్పి ఆయన పక్షవాయుగలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను చూడండి కాబట్టి మనుషు కుమారికి ఇక్కడ అధికారం ఉంది అని రుజుపరచబడింది ఆయన పాపంలో క్షమించగలడు స్వస్థపరచగలడు అయితే ఇక విషయం అర్థం చేసుకోవాల ఇది బహు సులువైంది దశ స్వస్థపరచడం మన పరిచయలు చూసినాం మనం దీర్ఘకాలం రోగాంతం బాధపడ్డ వాళ్ళు స్వస్థపరచబడ్డట్టు వెట్రెడ్ పీపుల్ లేచి నడిచిన మన పరిచయలు చూసినాం ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను స్వస్థత పిల్లల కొరకు ఎందుకంటే వాళ్ళ పసిపిల్లలు వాళ్ళు యుద్ధం చేయలేరు కాబట్టి వారి పక్షంగా మనం యుద్ధం చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను అందరు బ్రదర్ సిస్టర్స్ పక్షంగా ఉదయ ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకు మీలో ఇంకా ఎవరైనా పసిపులలాగా ఉండరేమో మీరు యుద్ధం చేయలేకపోతున్నారేమో మీకు ఇంకా నేర్పరు మీరు ఇంకా నేర్చుకోలేదేమో ఆత్మలో మీరు ఇంకా పసిపులలాగానే ఉండరేమో అని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు ఆత్మలు ఎదిగినారంటే మీ గురించి ప్రార్థన చెయ్యం ఎందుకో తెలుసా మీ యుద్ధాన్ని మీరే పోరడాల మీరు యవన దశ నుంచి ఆ పెద్దల దశకి ఆత్మలు మీ యుద్ధాన్ని మీరే మీరే దాన్ని సాధించుకోవాల మన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనము సిద్ధంగా ఉన్నాం స్వాసతం బంధనం కొరకు అక్కడ ఏమంటుండడు నీ పాపములు క్షమించబడ్డాయి తిరిగి ఇప్పుడు నీ మంచం నీ ఇంటికి వెళ్ళిపో ఈ సత్యని గ్రహించినప్పుడు ఈ దినం నీకు స్వస్థత కలుగుతుంది ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడ్డాయి అన్న దృఢ నిశ్చేత నీకు కలిగిందో నీకు స్వస్థత ఆరంభమైనట్లే నీ జీవితంలో ఇప్పుడు తిరిగి మేము ఇంటికి సంతోషంగా వెళ్ళిపోండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ అదే రీతిగా మద్దేశార్తలో ఆయన మనుషుకు మనలాగా పరిచయం చేయబడి గతంలో మీకు చూపించినా కూడా మతేసు వార్త పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి మతేసు వార్త పన్నెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఇక్కడ మీకు హోదాలో వ్యత్యాసాలన్నీ తెలిసిపోతే చూడండి ఈరోజు కాగా మనుష కాగా మనుష విశ్రాంతి దినమునకు ప్రభు అయ్యే ఉన్నాడా ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలలో ప్రవేశించినప్పుడు ఇదిగా ఊచ చేయ గలవాడొకడు కనబడిను చాలా కాబట్టి పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము మనుష కుమారుడు ఎవరు అనేది మనుష కుమారుడు సబ్బాతు ప్రభువు ఈ బోధ అర్థమైతే చాలా మంది మన గురించి అని కొంతకాలం కిందట నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి కరెక్ట్ 2008 థౌజండ్ నుంచి ఒక నింద మన మీద ఉంది ఏంటంటే వీళ్ళు సండేస్ పూట చర్చెస్ కి పోరు ఎందుకు పోము మనం పోతాం కదా సండేస్ పూట చర్చెస్ కి ఎక్కడెక్కడో పోతుంటాం ఎంతమంది పిలుస్తూ ఉంటారు ఎక్కడెక్కడో ప్రాంతాలలో తెలిసిన సంఘాలు ఉంటాయి తెలియని సంఘాలు ఉంటాయి సరే నేను పోయే సంఘాలు మీకు పరిచయం ఉండకపోవచ్చు బ్రదర్స్ పోయే పరిచయాలు నాకు తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక స్థలంలో పోతూ ఉంటారు ఒకవేళ ఎవరు పిలలేదనుకోండి నన్ను నేనేం చేస్తాను చెప్పండి సబ్బాత్ని ఆచరించడం పద్యాయులలో ఒక ఆజ్ఞ ఉంది కానీ వాళ్ళు ప్రకృతి సహజంగా దాన్ని పాటించరు సండే ఆదివారం అంటే పరిశుద్ధమైంది మనం ఏం పని చేయొద్దు చర్చకు పోవాలా ప్రార్థన చేయాలా వర్షిప్ చేయాలా మనలో పాలు పొందాలా తరతింటికి పోయి పండుకోవాలా కానీ ఈ సత్యం గ్రహించండి సబ్బాతు అంటే విశ్రాంతి కదా ఆత్మీయం కదా సబ్బాత్ అది ఆదివారం సంబంధించింది కాదు శనివారం సంబంధించింది కాదు ఇస్రాయల్ ప్రజలు శనివారం సబ్బాత్ని ఆచరిస్తారు క్రైస్తవులు ఆదివారం ఆచరిస్తారు ఇంకొంతమంది సెవెంత్ డే అడ్వెంచర్స్టర్ ఫ్రైడే ఆచరిస్తారు కొన్ని చర్చెస్ వెన్స్డే ఆచరిస్తాయి కొన్ని చర్చెస్ ట్యూస్డే ఆచరిస్తాయి మీకు తెలుసా సబ్బాత్ అంటే అంటే ఎవరికి ఇష్టమైనట్లు వాడు ఎన్నుకున్నాడు సబ్బాత్ని కానీ మనకి ప్రభు ఇక్కడ ఏంటంటే సబ్బాత్ కాదు ప్రాముఖ్యమైంది దాని ప్రభు ప్రాముఖ్యమైన వాడు మనకి సబ్బాత్ అంటే విశ్రాంతి ప్రభు తప్ప ఎవరు నీకు విశ్రాంతి ఇవ్వరు అన్న విషయాన్ని ఆ వాక్యం చెప్తుంది కాబట్టి ఈ మంచు కుమారుడు ఎవరు అంటే సబ్బాతుకి ప్రభు అయినా అంటే నీకు విశ్రాంతి ఇచ్చేవాడు నాకు ప్రతిరోజు సబ్బాతే ఉదయం లేస్తే ఆ రోజు నాకు సబ్బాత్ ఆరంభమైనట్లు ఎందుకంటే నాకు విశ్రాంతినిచ్చేవాడు నా ప్రభు ఒక్కడే ఈ సత్యాన్ని గ్రహించిన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం సండే పోతేనే వర్షీప్ కాదు మండే టు సాటర్డే వరకు కూడా వర్షిపే ఎక్కడ ఏ కుటుంబం పోతే ప్రతి ఇంట రొట్టే మీరు చెరు వాళ్ళు సబ్బాత్ ఆచరించారు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నీలో మార్పు వస్తుంది నీ బోధలో మార్పు వస్తుంది ఆరాధన చేస్తే అది సబ్బాతే ఆ రోజు నీకు విశ్రాంతే ఈ లోకాతీతమైన సండే కాదు ఎన్నిసార్లు మీకు చెప్పించిన గతంలో ఏడు మార్లు తరుమారైంది క్యాలెండర్స్ నాలుగు తరాల ఉన్న క్యాలెండర్ లేదు ఈరోజు 1650 ఫిఫ్టీ వరకు జూలియన్ క్యాలెండర్ సిక్స్టీన్ సిక్స్టీస్ నుంచి రిగోరింగ్ క్యాలెండర్ పాటిస్తున్నాం మనం మీరు వచ్చి అంటే ఆరు వంద పదహారు వందల సంవత్సరాలు మన పూర్వీకులు పాటించిన క్యాలెండర్ పేరు జూలియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ అనేవాడు స్థాపించిన క్యాలెండర్ కానీ పోప్ గ్రెగరీ అనేవాడు ఆ క్యాలెండర్ లో పది రోజులు తేడా వస్తున్నాయి పది రోజులు తేడా వస్తుంది ఇన్ని రోజుల తేడా మాకు తెలియదు ఎక్కడో నేను చదివిన పది రోజుల మీదనే తేడా వస్తుంది దాన్ని సరి చేపించి గొప్ప గొప్ప వ్యక్తులను పిలిపించి కగోల శాస్త్రవేత్తలను సైంటిస్ట్లని డాక్టర్లని మంత్రజ్ఞులని అందని పిలిపించి దాని మొత్తం తారుమారు చేసి ఆ పది రోజుల తేడాని మళ్ళీ కలిపేసి గ్రిగోరియన్ క్యాలెండర్ అని స్టార్ట్ చేశారు దాన్ని పది సంవత్సరాల తర్వాత ప్రపంచానికి రుద్దినారు ఈరోజు నీ గోడ మీద ఉన్న క్యాలెండర్ పేరు గ్రిగోరియన్ క్యాలెండర్ ఆ డేట్స్ అన్ని తప్పు మరి మీ తాతలకి మీ తాతల బర్త్డేస్కి మీ బర్త్డేస్ కి పది దినాల తేడా గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్న తేదీ వేరే జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్న తేదీ వేరే ఇంటర్నెట్లో ఉంటుందా క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు క్యాలెండర్స్ పక్కన పెట్టుకొని చూడండి మీ పుట్టుక తేదీ మీ పుట్టుక తేదీ అబద్ధం మీ పెళ్లి రోజు అబద్ధం అన్ని అబద్ధాలే రెండు పక్కన పక్కన పెట్టుకొని చూడండి మీ పుట్టిన తేదీని దుఃఖపడతారు ఇది ఎట్లా సాధ్యం ప్రభు ఏంది సత్యం ప్రభు ఏసు ప్రభు ఒక్కడే సత్యం అని మీకు తెలుసు నువ్వు కొత్తగా జన్మించిన రోజే నిజమైన పుట్టిన దినం ప్రకృతి సహజంగా ఈ లోకంలో పుట్టిన దినం కానే కాదు అది అబద్ధం అసలైన జీవం ఏంది ఎప్పుడైతే నీ పాపప్పు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని సొంత రక్షణ స్వీకరించినవో అదే మొట్టమొదటి పుట్టుక దినం నూతన జన్మ అంటాం దాన్ని పాతవి గతించినవి కూడా తొంభై శాతం క్రైస్తవులు మొదటి పుట్టుకనే ఆచరిస్తారు కానీ రెండో పుట్టుకనే అసలు గుర్తు కూడా పెట్టుకోరు నీ జీవితం ప్రభుకి ఎప్పుడు సమర్పించినావు సిస్టర్ అంటే గుర్తే లేదు బ్రదర్ అంట మరి కొంతమంది నువ్వు ఎప్పుడు బాక్సులు పొందిన బ్రదర్ అంటే గుర్తే బ్రదర్ అంట అరే రాసుకోలేదు ఎక్కడ డైరీలో అసలు డైరీ అలవాటే లేదే మనకి మరి మొబైల్ ఫోన్లో డైరీ ఉంటుంది కదా అంటే రాసుకుంటే పర్మినెంట్గా ఉండిపోతుంది కదా నీ మొబైల్స్ పోయినా కొంత మొబైల్ వచ్చినా ఆటోమేటిక్గా ఆ డేట్ సంవత్సరాలు కూర్చుంటాయి కాబట్టి వీటన్నిటి మనము ఏ రీతిగా జాగ్రత్తగా డిసిప్లిన్గా వీటిని నేర్చుకుంటాము మనం వచ్చే వారం నేను ఈ యొక్క ముగిస్తాను మనుషుకు మనకు సంబంధించింది యోనాను గురిచిన సూచన అని అదే అధ్యాయం మత వార్త పనులు మనం చూడబోతున్నాం యోనాకి సంబంధించిన విషయాలు మనము కొన్ని లాంగ్ రికార్డుస్ చేసినాను నేను అనుకుంటే ఒక ఐదారు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి యోనా గ్రంథం మీద చిన్న పర్వతలకు సంబంధించిన బోధలలో యోనా బోధ యోనకు సంబంధించిన బోధ ఒక ఐదారు గంటలకు రికార్డింగ్స్ ఉన్నాయి మనకి లాంగ్ ఎన్నో రెండు వేల పది ఆ ప్రాంతంలో రికార్డింగ్స్ అవన్నీ తిరిగి మళ్ళా ఇన్ని సంవత్సరాల తరగతి వచ్చింది యోనాని గురించిన సూచన మనుష కుమారుడు ఏ రీతిగా ఆ యొక్క మూడు దివరాత్రంలో ఉండబోతున్నాడు అని ఆయన ప్రవచించాడు యోన ఏ రీతిగా సముద్ర గర్భంలో ఆ తిమింగలములో సరే చేపానో ఏం చేపానో మనకు దాని గర్భంలో మూడు దివరాత్రులు ఏ రీతి ఉన్నాడో మనుష్య కుమరుడు కూడా అదే రీతిగా ఉండబోతున్నాడు కాబట్టి ఈ దీనికి సంబంధించిన విషయాలు నేను వచ్చే వరం చూపించబోతున్నాను అటువంటి కృపను ప్రభు మీకు అర్థం కనుగించాలని స్వార్థిస్తాం పరుషుద్ధుల ఒక దేవ మహోన్నతులకు తండ్రి మీ కృతజ్ఞతలైనా ఇంతవరకు మీరు మాకు శాఖలు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు మీ యొక్క తన మళ్ళీ ప్రత్యేకత మేము అనేక పర్యాలు చూస్తా ఉన్నాం బైబుల్లో మా కనులకి అవి కనిపించలేదు కానీ మా హృదయాలకి మీరు అవి చూపించినారు నైనా ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభావ వాటన్నిటినీ మా జీవితాంతం సరిపోదు ప్రభా కానీ మాకు వాటిని మీరు చూపిస్తూనే ఉన్నారు మా కాలం మీ నామానికి సంబంధించిన ప్రత్యేకత ఈ సృష్టిలో దేనికి లేదు ఆ నామాన్ని మించి ఏ నామం లేదు ప్రభావ సమస్త సృష్టి ఆకాశం అందే కానీ భూమి భూమి క్రిందే కానీ ఆకాశంలో ఉన్న జీవులన్నీ భూమిదని జీవులన్నీ భూమి క్రిందన్న జీవులన్నీ నీ నామంన మూకాలు వగాల్సిందే ప్రభ్వా అంత గొప్ప నామము మీరు మగించినారు ఆ నామంలో ఉన్న శక్తిని గ్రహించి ప్రార్థించలేగన ఆ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకుండా సహాయపడండి వాళ్ళ ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభావ తొలగించండి మేము ఇంకా విశ్వాసంలో ఓ ప్రభ ఎదగలేని స్థితిలో ఉంటే చూపించండి ప్రభ్వాది విషయాన్ని అనుమానించద్దు ముఖ్యంగా ప్రభు రోగాలను గురించి ఇన్ఫెక్షన్స్ గురించి మేము అనుమానించొద్దు ఈ ఇన్ఫెక్షన్ అని అన్న భయం నాకు ఉండద్దు ప్రభా ఇక మీదట అది మీరు మాకు చూపించినారు ప్రభు కుష్ట రోగులను మేము ప్రార్థన చేయగలిగినాం వాళ్ళ తలల చేతులు పెట్టి రకరకాల రోగస్తులకి ఐసీలలో ప్రార్థన చేపించారు మీరు మాకు అది రోజు మీరు మాకు విశ్వాసం ఇచ్చారు అనే దానికి అదే నిదర్శనం ప్రభు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి మేము ప్రార్థన చేసినాం తలలని చేతులు పెట్టి వారిని మోసినాం ఎవరికి అరుద్ధం కాని రోగాలతో మనుషులు చనిపోతుంటే వారికి వైపు మేము ప్రార్థన చేసిన మైసీజులలో కాబట్టి ప్రభా నేను పసిపిలాగా అది లేదా యుద్ధ విశ్వాసంలో మా ప్రార్థనా జీవితాన్ని మార్క్ చేయండి ప్రార్థిస్తున్నాం శరీర వ్యామోహంలో మీద విజయం అనుగ్రహించండి ధన వ్యామోహము తిండి వ్యామోహం మీద మాకు ఆశయం గుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆత్మీయంగా మేము ఎదుగులాగా నడిపించండి ఈ సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకురా ప్రభా నీ తల్లిని నీ తల్లిని సన్మానించమన్నారు ప్రభా ఆ అనేక మంది తప్పిపోతున్నారు ఇదోన అనాథ ఆశ్రమాలకు మేము పోయి చూస్తున్నాంనైనా వృద్ధుల ఆశ్రమాలలో మేము చూస్తున్నాం ప్రభా పిల్లలు విడిచిపెట్టిన తల్లిదండ్రులని నైనా వాళ్ళకి ఎట్లుంటుంది ఆయుష్ దీర్ఘాయుష్ తృప్తి పరుస్తున్నాడు నీ తల్లిని తన్ని సన్మానించి ఒక నువ్వు దీర్ఘాయుష్మంతుడు వాటి నిరీక్ష నిర్లక్ష్యం చేస్తున్నాం నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం కనికరించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం మా జీవితంలో మార్పులు తీసుకురండి మేము అనుమానించకుండా పోయి పరిచర్య చేయాల హాస్పిటల్ ఉండే పేషెంట్స్కి మేము పరిచర్య చేయాల ప్రభు అటువంటి పరిచర్యలు మమ్మల్ని అందరినీ నడిపించమని ఏ రాత్రి అందరినీ కాపాడమని చుట్టూ కంచి వేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు అయినా ఏ సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోడైనగా amen ander ki preserver good night amen amen the new zealand and the preserver ander ki preserver praise the lord sister praise the lord praise the lord other brothers and sisters pray lord pray lord